ఉపమశ్రవస్తేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆ మనోబి సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంత బుద్ధిర్నమసమ్మోహ సమా సత్యమం దుఃఖం భవో భావయమే అహింస సమతదానం యశోజి భావా భూత ఈ భావములన్నీ ప్రాణులకు నా నుండియే కలుగుతున్నది ఒక చక్కటి ప్రతిపాదన ఇక్కడ చెప్పిన భావములన్నీ కూడా అంతఃకరణమునకు చెందిన వృత్తులు అంతఃకరణము మన లోపల ఉండే ఒకనొక ఇంద్రియము మనకి అన్ని విషయాలని తెలుసుకునేటువంటి ఏ శక్తి కలదో ఆ శక్తియే అంతఃకరణము అనే పేరుతోటి వ్యవహరింపబడుతూ ఉంటుంది అటువంటి అంతఃకరణలో వేయించే వృత్తులు థాట్స్ వాటికి భావములు పేరు ఆ భావములలో ఇన్ని రకాలుంటాయి సో ఈ భావములన్నీ కూడా మనకు ఆ ఈశ్వరుల నుండియే కలుగుతున్నవి అని ప్రతిపాదన ఆ భావాలను మనం వరుసగా చూస్తూ ఉన్నాము కారణంగానే అంటే మన హృదయంలో పొడసూపే ఈ భావ పరంపర సంకల్ప పరంపర అంతా కూడా ఈశ్వరు నుంచే లభిస్తోంది అంటే ఈశ్వరుడు సకల ప్రాణంలో అంతర్యానీ అయి ఆ కారణంగా ఈశ్వరుడు మహేశ్వరుడని లోకానా మహేశ్వరుడని మనకు నిర్ధారింపబడుతుంది అది అది టాపిక్ ప్రకటన సో భాష్యకారులు ఆ మూడు భావాలు మనం చూసినా ఒకసారి భాష్యకాలం చెప్పింది చూద్దాము బుద్ధిరితి బుద్ధి అంతఃకరణ సూక్ష్మాది అర్థావబోధన సామర్థ్యం బుద్ధి అంటే సూక్ష్మమైన సూక్ష్మతరమైన అంటే మరింత సూక్ష్మమైన విషయములను తెలుసుకునేటువంటి శక్తి దానికి బుద్ధి అంటారు చక్షుష్మత్తాతు శాస్త్రేణ సూక్ష్మ సూక్ష్మ కార్యా గ్రాహిణ అనే ఒక కాళిదాస్ అన్నాడు నేను సరైన పదాన్ని గుర్తుకు రాలేదు సో చక్షుష్మత్తాతు శాస్త్రేణ సూక్ష్మ కార్యార్థ గ్రాహిణ అని ఇది వల్ల అన్నాడు ఆయన అంటే కన్నులు గలవాడు ఎవడు ఈ రెండు కన్నులు ఉంటే వాడిని చక్షుష్మాన్ అనడానికి వీల్లేదు ఎందుకంటే ఈ రెండు కన్నులతోటి మీరు ఎంతవరకు చూడగలుగుతారు రూపాలను మాత్రమే చూడగలుగుతారు ఆ రూపాలకి సంబంధించి ఒక నామము కూడా ఉంటుంది అంటే కాబట్టి రెండు కళ్ళుతో మనకి ఎంతవరకు లాభం ఉంటే నామరూప పరిజ్ఞానం కలుగుతుంది వస్తువు యొక్క యథార్థ తత్వము మనకి కన్నులతో తెలిసేదే కాదు కాబట్టి రెండు కన్నులతో చూసేది అది సర్వకాలములో ఎందుకు సత్యము అని చెప్పడానికి వీరలేదు నిజానికి సత్యం కాదు ఏ దృశ్యం తన్నష్యం మీరు చూసి తెలుసుకునే సర్వము కూడా నామరూపాత్మకము అసత్యము అని మిథ్యా అవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి ఆకాశం చేసి చూస్తే నీలంగా కనిపిస్తుంది ఒకప్పుడు నల్లగా కూడా కనిపిస్తుంది అక్కడ ఏదో గుండిగా ఒకటి బోర్లు గించినట్టుగా ఒక గంగాళం బోర్లు గించినట్టుగా కనపడుతుంది అదంతా సత్యం అని అనుకుంటే అలా కంటి కనపడిందల్లా సత్యం అనుకుంటే అది తెలియటట్లు అనిపించుకుంటున్నా అది తెలి దాన్ని తెలియటట్లు అంటే ఆ సూక్ష్మగ్రహణ శక్తి లేదు అని అర్థం అలా అది సత్యం అనుకుంటే అలాగే భూమి మనకి ఫ్లాట్ గా ఉన్నట్టు కనపడుతుంది బల్లపరుపుగా కనపడుతుంది కాబట్టి భూమి బల్లపరుపుగా ఉంటుంది అని అనుకుంటే అది సూక్ష్మమైన విషయాన్ని తెలుసుకునే సామర్థ్యం అక్కడ పొరబడింది అని మనకి స్పష్టం అవుతుంది అలాగే సూర్యుడు ఉదయించి అలా పయనించి అస్తమిస్తాడు అని మనకు కనపడుతుంది కానీ సత్యం అది కాదు సూర్యుడికి ఉదయం ఉండదు అస్తమయము ఉండదు భూమి దృష్ట్యా సూర్యుడు పయనిస్తున్నట్టుగా కనపడతాడే కానీ వాస్తవంలో భూమియే సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా కంటికి కనపడేదానికంటే భిన్నంగా ఉండే విషయాలు ఒకప్పుడు కంటికి కనపడేదానికంటే విరుద్ధంగా ఉండే విషయాలను కూడా తెలుసుకునేటువంటి అంతఃకరణము యొక్క ఒకనొక సామర్థ్యం ఏదైతే గలదో దానికి బుద్ధి అని పేరు సూక్ష్మమైన విషయములను తెలుసుకునే సామర్థ్యము ఇప్పుడు జీవుడు జగత్తు ఈశ్వరుడు అనేటువంటి ఈ వెయిటీ మ్యాటర్ వెయిటీ నేర్పడుస్తుంటా అంటే చాలా విలువైనటువంటి విషయాలు ఇవి మన జీవితాన్ని చాలా లోచిగా ప్రభావితం చేసేటువంటి విషయాలు వీటిని తెలుసుకునేటువంటి ఏ సామర్థ్యం అయితే గలదో దానికి బుద్ధి అని పేరు అటువంటి బుద్ధి మనకు ఈశ్వరం నుంచి లభిస్తుంది ఇది మనం చూసి ఉన్నాము తర్వాత తద్వంతం బుద్ధిమాని వదంతి అంటే కేవలము అంతఃకరణము అని అర్థం చెప్పకుండగా సూక్ష్మమైన విషయములను తెలిసే శక్తి అని అర్థం ఎందుకు చెప్పారు అంటే లోకంలో బుద్ధి శబ్ద ప్రయోగం ఆ విధంగా మనకి కనపడుతుంది హీ ఎందువలన అనగా లోకంలో బుద్ధిమంతుడు అని ప్రయోగిస్తారు బుద్ధిమంతుడు అంటే చిన్న పిల్లవాడికి కూడా ఒకేసారి అంత బుద్ధి ఉంటుంది మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు ఉంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్లకు కూడా బుద్ధింతులు పుద్ధి కానీ వాళ్ళని బుద్ధిమంతులు అన్నారు థర్డ్ క్లాస్లో పరీక్ష పాస్ అయ్యడం కూడా అబ్బాయితను చాలా బుద్ధిమంతుడు అండి ముప్పై ఐదు మార్కులు వచ్చే అతనికి మంచి విషయాలు తెలుసుకున్నాడు అని అన్నారు తొంభై మార్కులు వచ్చిన వాడిని మట్టికే బుద్ధిమంతులు కాబట్టి ఆ బుద్ధి శబ్దాన్ని ఏదో ఈ నామరూపాలను తెలుసుకునే శక్తికి అనే అర్థంలో కాకుండా అత్యంత సూక్ష్మమైన విషయములను తెలుసుకునే శక్తి అనే అర్థంలో ప్రయోగించటము మనకు లోకంలో కనబడుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగానే మనం ఇక్కడ స్వీకరిద్దాము విభూతి గురించి చెప్తున్నాం కనుక అలాంటి బుద్ధిని ఒక విభూతిగా మనం స్థాపన చేసుకోవాలి జ్ఞానం ఆత్మాది పదార్థానం అవబోధ జ్ఞానము జ్ఞానం అంటే తెలియక అవబోధ సాక్షాత్కారము అన్నమాట అంటే తెలియడము అంటే ఈ జ్ఞానంలో రెండు డిపార్ట్మెంట్స్ ఉంటాయి రెండు లెవెల్స్ ఒకటి ప్రమాణము ఇంకొకటి నిర్మాణము ప్రమాణము అంటే మనకి తెలుపుడు చేసేటువంటి సాధనము ప్రమాయా కరణం ప్రమాణం తెలుపుడు చేసే సాధనం దానికే జ్ఞానం అనిపే ఉదాహరణకి ప్రత్యక్షము మనకి చుట్టూ ఉండే నామరూపాత్మకమైన జగత్తు ఈ ప్రత్యక్షము అనే ప్రమాణం ద్వారా తెలుస్తూ ఉంటుంది ప్రత్యక్షం తర్వాత అనుమానము అని ఇంకో ప్రమాణము అంటే మనం బుద్ధితోటి ఊహ చేసి ఎన్నెన్నో మంచి విషయాలను తెలుసుకుంటాము దానికి కూడా అనుమానము అది కూడా ఒక ప్రమాణమే సో ఇంతే కాకుండా శబ్దం కూడా ప్రమాణం అంటే గీత ఉపనిషత్తులు మొదలైనటువంటి శాస్త్రము మనకి ఎన్నెన్నో గొప్ప చెప్తూ ఉంటుంది సో జ్ఞానంలో ఈ ప్రమాణము అనేది ఒక లెవెల్ జ్ఞానములో నిర్మాణము ఇంకో లెవెల్ ఉంది అంటే మనిషిని తయారు తయారవడం సంస్కారం ఉంటుందిగా తీర్చిదిద్దిగా సో పదమూడో అధ్యాయంలో రాబోతోంది అత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఎదతోన్యథాని అంటే అమానిత్వము అదంభిత్వము ఇత్యాది లక్షణాలు కొన్ని ఉన్నాయి మన యొక్క హృదయానికి సంబంధించినటువంటి లక్షణములు లేక గుణములు ఈ గుణములకు జ్ఞానము అని పేరు పెట్టారు అవి మనిషిని ఆ లక్షణములు సంస్కారవంతునిగా తీర్చిదిద్దుతాయి ఉదాహరణకి గర్వము లేకుండుట డంభము అంటే డాంభీకము లేకుండుట సో ఈ విధంగా కొన్ని లక్షణాలని చెప్పారు వాటికి జ్ఞానము అని పేరు పెట్టారు కాబట్టి ఆ సెన్స్లో జ్ఞాన శబ్దము మనిషిని తయారు చేస్తుంది దానికి నిర్మాణ విభాగము అని పేరు కాబట్టి జ్ఞానము అంటే ప్రమాణము జ్ఞానమే నిర్మాణము కూడా జ్ఞానమే ఆ రెండు ఆ రెండు ప్రమాణ దృష్ట్యా శాస్త్ర ప్రమాణాన్ని మీరు స్వీకరించిన సందర్భంలో ఆత్మ ఈశ్వరుడు జగత్తు వీటి యొక్క వాస్తవికత అదే ఎంతవరకు సత్యము ఏది సత్యము ఇత్యాది విషయాలని మనకి తెలుస్తాయి ప్రత్యక్షంగా అనుభవానికి వస్తాయి నిర్మాణ విభాగం కూడా మనం స్వీకరించినప్పుడు అటువంటి గంభీరమైన విషయాలను అనుభవానికి తెచ్చుకునే ఆ నిర్మాణము అంతఃకరణము యొక్క సర్ఫీడ్ తయారీ దానికి కూడా జ్ఞానము అనిపేది మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఏవేవో కర్మలు ఉపాసనలు చేస్తూ ఉంటాం అక్కడతో సరిపెట్టేయకూడదు అంతఃకరణాన్ని తయారీ చేయాలి అంతఃకరణ నిర్మాణము విద్య నిర్మాణము దాన్ని మీరు ఆ సంస్కారాన్ని అలవరుచుకోవాలి అప్పుడే ఈ ఆత్మా మొదలైనటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అనుభవానికి వస్తాయి జగత్తు మిథ్య అని గురితే చెలక పలికినట్లు పలికచ్చు కానీ జగత్తు మిథ్య అనేది అనుభవానికి రావాలి అనుభవానికి రావాలంటే ఆ వ్యక్తి నిండైన వైరాగ్య సంపన్నుడు అయి ఉన్నాడు నిండైన వైరాగ్యం ఉండాలి తర్వాత వివేక జ్ఞానము చాలా అవివేకము అంటే నిత్యము అనిత్యము తేడా తెలుసుకునేటువంటి ఆ శక్తి బుద్ధిశక్తి చాలా గొప్పగా ప్రజ్వలిస్తూ ఉండాలి జ్వంతమైన వివేక శక్తి ఉండాలి అప్పుడు మాత్రమే జగత్తు మిథ్య అనేది అనుభవానికి వస్తుంది కాబట్టి ఈ విధంగా మనిషి తన యొక్క సంస్కారములను ఉద్బుద్ధము చేసుకుని తనను తాను సంస్కారవంతుడుగా తీర్చిదిద్దుకోవాలి అంటే అంతఃకరణాన్ని బాగా ట్రైన్ చేసి డిసిప్లిన్ చేయాల్సి ఉంటుంది ట్రైన్ ది మైండ్ ఆల్సో యూ హ్ టు డిసిప్లిన్ మైండ్ ట్రైనింగ్ లేని మైండ్ డిసిప్లిన్ లేని మైండ్ ఈ ఆత్మాది ఆత్మా మొదలైన తత్వము తెలియటానికి ఇది కలిగి ఉండదు కాబట్టి బాగా ట్రైన్ చేయాల్సి ఉంటుంది సాధారణంగా జనులకు ఆ రిజల్ట్ కావాలి మీన్ సక్కర్లేదు అంటే ఆత్మ బ్రహ్మ అనేది కావాలి అంతేగాని దానిని తెలుసుకునే దానిని సాక్షాత్కరించుకుందుకు ఆవశ్యకమైన వివేక వైరాగ్యములు అక్కర్లేదు కాబట్టి జనులు ఎండ్ అంటే లక్ష్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఆ మార్గాన్ని పట్టుకునే ప్రయత్నం చేయరు అలాగ మీరు ఉన్నంత కాలము ఆ ఫలాన్ని కోరేంత వరకు మార్గాన్ని విడిచిపెట్టే మార్గాన్ని మీద శ్రద్ధ పెట్టకుండా ఫోకస్ లేకుండా ఫలాన్ని ఆ ఆశించినంత కాలము మీకు ప్రయోజనం సిద్ధించదు ఎప్పుడు కూడా ఫలమును సాధనమును సాధనమును సాధ్యమును విడదీసి పెట్టుకుని నాకు ఆ సాధ్యం కావాలి అని వీడు అనుకుంటున్నంతసేపు వాడు భంగపాటు చెల్లక తప్పదు కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సాధ్యాన్ని తెలుసుకుని మనం ఆ గోల్ చేరుకోవాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఇంకా ఆ తరువాత సాధనాన్ని గట్టిగా పట్టుకోవాలి సాధనాన్ని గట్టిగా పట్టుకుని దాని మార్గంలో మనం పయనించాల్సి ఉంటుంది అదంతా కూడా జ్ఞానము అనే సెక్షన్లో వస్తుంది అసమ్మోహ ప్రత్యుత్పన్నేషు బోద్ధవ్యేషు వివేకపూర్విక ప్రవృత్తి అది మనము తెలియదగిన విషయములు మన ముందు ఉపస్థితమవుతాయి ప్రత్యుత్పన్నేషు మనెదురుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు మన ముందుగా ప్రత్యక్షమవుతూ ఉంటాయి ప్రత్యుత్పన్నేషు అవి అలాగా మన ముందు ప్రత్యుత్పన్ను ఉత్పన్నేషు ఉత్పన్నేషు సర్వే కార్యేషు ఇత్య ఆ ప్రతి అన్నది వీప్స అంటే ఒక అనొక పరిస్థితి నిర్మాణం అవుతుంది మన ముందుకి వస్తుందో పరిస్థితి ఓ పరిస్థితి ఎప్పుడైతే ఒక కాంటెక్స్ ఎప్పుడైతే అక్కడ తయారైందో దానికి మనము రెస్పాన్స్ ఇస్తాం మనం స్పందన ఇస్తాం ఆ స్పందన దానికి ప్రవృత్తి అని పేరు ఆ స్పందన ఎలా ఉండాలంటే వివేకపూర్వకంగా ఉండాలి వివేకంతో ఉండాలి ఇప్పుడు ఏదైనా శరీరానికి అనారోగ్యం చేసిందనుకోండి అనారోగ్యం చేసిన వెంటనే భూమిను ఆకాశం ఏకమైపోయినంత హడావిడి పడిపోయి జంతువులు వేసేసి తను కంగారు పడిపోతూ చుట్టుపక్కల వాళ్ళని కంగారు పెట్టేసి ఆ రెస్పాన్స్ తనకు చూపించినట్లయితే మనం అది అది వివేకపూర్వకమైన ప్రవృత్తి కాదు ఇంక దృష్టాంతం చెప్తున్నా వివేకపూర్వకమైన ప్రవృత్తి అంటే ఎలా ఉంటుంది ఏదైనా ఒక శరీర ఆరోగ్యానికి సంబంధించి ఒక క్రైసిస్ నిర్మాణం అయినప్పుడు సరే కానీ ఈ దేహము ఎప్పటికైనా పడిపోయేదే కదా దీని గురించి ఊరికే బెంగపెట్టేసుకునే ఉపయోగమే ఉంది ఈ దేహము రాలిపోయే సమయం ఇప్పుడే వచ్చినట్లయితే నేను దానిని స్వాగతిస్తున్నాను ఒకవేళ ఇంకా ఇప్పుడే రాలిపోయి ఇంకా కొద్ది రోజులు దీనితోటి ఇంకా ఈ సృష్టిలో పరమేశ్వరుని యొక్క ఇచ్చ అలా కొంత పని ఉంది అంటే దానిని కూడా నేను స్వాగతిస్తున్నాను అని ఆ వివేకపూర్వకమైనటువంటి రెస్పాన్స్ ఒక పరిస్థితి నిర్మాణమైనప్పుడు దానికి అసమ్మోహ అని పేరు ఈ అసమ్మోహం వివేకపూర్వకంగా ఉండాలి రెస్పాన్స్ ఇప్పుడు ఉదాహరణకి మన ముందు ఇంకో దృష్టాంతం ప్రత్యుత్పన్నేషు అంటే వీప్స ప్రతి అనేది వీప్సార్థంలో వాడతారు ఉత్పన్నేషు ఉత్పన్నేషు ప్రతి మనిషి అంటే అర్థమంటండి ఈ మనిషి ఈ మనిషి ఈ మనిషికి ప్రతి మనిషి అలాగే ప్రత్యుత్పన్నేషు మన ముందు రాత్రి తొమ్మిది గంటలకి మన ముందు బసే అని పేరు పెట్టి చాలా రిచ్ ఫుడ్ అలాగా డజన్ డిషెస్ అలాగా పనిచేసి తీసుకోండి అని మన ముందు పెట్టారనుకోండి అది ఒక పరిస్థితి మన ముందు ఉత్పన్నమైనటువంటి పరిస్థితి అప్పుడు మన వివేకపూర్వకమైన ప్రవృత్తి ఉండాలి రాత్రి లేటుగా భోజనం చేయడం అయోగము యోగానికి విరోధం రాత్రి లేటుగా భోజనం చేయకూడదు తొందరాలి భోజనం ఉత్తాహార విహారస్య రాత్రి లఘు భోజనం చేయాలి మధ్యాహ్నం కొంచెం గడుపు నిండా తిన్నా పర్వాలేదు కానీ రాత్రి మాత్రం తప్పనిసరిగా లఘుభోజనం చేయాలి కాబట్టి ఈ ఇంతవరకు అసలు ఈ ఈ డిన్నర్ పార్టీ పేరు చెప్పి ఇంతవరకు వేచి ఉండడమే ఒక అవివేకము తర్వాత అది వేచి ఉండి అప్పుడు హెవీగా భోజనం చేయడం మరింత అవివేకము అటువంటి ప్రవృత్తి ఉన్నట్లయితే దాని పేరే సమ్మోహము అని అంటారు ఇన్ఫాచ్యువేషన్ అని కూడా అంటారు ఆ సమూహము లేకుండా అంటే ఏంటి మన మనం డిన్నర్ ఉంటుందండి తొమ్మిది గంటలకి డిన్నర్ ఉంటుంది మీరు తప్పకుండా దయచేయాలి అని కోరారు అనుకోండి చూడండి మీరు మీ డిన్నర్ మీరు కానివ్వండి నేను దూరం నుంచే మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను నా భోజనం ఏడున్నరకే అయిపోతుందండి మీరు చింత చేయొద్దు అని చెప్పి అంటే అది వివేకపూర్వకమైనటువంటి ప్రవృత్తి అని రాత్రి పన్నెండు గంటల దాకా ఏదో కార్యక్రమం ఉందండి భజాల వేస్తూ కూర్చుంటాం అంటే అలా కాదండి ఇప్పుడు రాత్రి పన్నెండు గంటల దాకా భజన ఎక్కర్లేదు చంద్రాలు ఏ తొమ్మిదిన్నరకు పొరుక్కుని ఎలా అనుభవం లేచి ధ్యానం చేసుకోవాలి రాత్రి పన్నెండు గంటల దాకా హడావిడి చేస్తూ కూర్చుంటే ధ్యానానికి భంగం కలుగుతుంది ఎంత స్వప్నాల మహస్య అని శ్రీకృష్ణుడు చెప్పాడు అనుకోవాలి ఉళ్ళో వాళ్ళకి లెక్కర్ ఇవ్వక్కర్లా అని మనలో అనుకుని మీరు మీ భజన కార్యక్రమాన్ని మీరు కానివ్వండి మీరు దయచేసి మైతులకి పెట్టి ఊళ్ళో వాళ్ళని నిద్ర చెడగొట్టకండి మీరు లోపల కూర్చొని చేసుకోండి మీరు భజన చేస్తున్నట్టు ఊళ్ళో వాళ్ళందరికీ తెలుపులు చేస్తే దాన్ని దంభము అంటారు కదా మళ్ళా కాబట్టి ఆ దంభంలో మీరు పడుకోకండి మీరు భజన చేస్తున్నట్టుగా మూడో కంటి వాడికి తెలియకుండా భజన చేయాలి ఊరంతకీ తెలుపుడు చేసి భజన చేస్తే దాన్ని దంభము అంటారు కాబట్టి చూసుకోండి మీరు అని చక్కగా బోధించి మనం ప్రతి సందర్భంలో వివేకపూర్వకమైన ప్రవృత్తిని కలిగి ఉండాలి సమ్మోహం అనేది ఉండరాదు అటువంటి లక్షణం కనుక మనం కలిగి ఉంటే దానికి అసమ్మోహ అని పేరు నాకు ఫోన్ చేశారు స్వామీజీ భాగవతం కృష్ణం కావాలని ఫోన్ చేశారు సరే రెండు అన్న రెండు రెండు కాదు రేపొద్దు రేపొద్దు నాకు ఖాళీ ఉండదు మళ్ళీ నేను ఎక్కడక్కడో క్లాసులు పోవాలి మరి ఇప్పుడు నేను ఖాళీగా లేని ఏం చేసుకున్నారు ఖాళీగా లేకపోవడానికి అసలు ఎక్కడున్నారు మీరు అంటే ముర్బాద్ చౌరాస్తారు ఇక్కడ రెండవరైతే కమ్ అండ్ టేక్ ఇట్ అంటే కాదండి షాపింగ్ లో బిజీగా ఉన్నాను ఎందుకండి షాపింగ్ వెల్ యూ డూ షాపింగ్ షాపింగ్ డ్రాప్ డెన్ అండ్ డేన్ కమ్ అండ్ గెట్ ది బుక్ ఏం చేసుకుంటారు షాపింగ్ ఏం చేస్తారు షాపింగ్ రోజు చేసి షాపింగ్ లేకపోతే రేపు చదువు కానీ పుస్తకం కోసం పది మైళ్ళైనా పరిగెత్తాలని ఒక సానుకూలం రండి అంటే ఆయన ఊరికే నేను కల్పించి చెప్తున్నాను మీకు ఏదో ఒక దృష్టాంతం అంటే నేను రేపే వస్తానండి ఇప్పుడు ఇంకా నేను మాళ్ళులో బిజీగా ఉన్నాను ఓకే సో మాల్ మొన్నడు వచ్చారు ఈ పుస్తకం నాకు ఉపయోగపడుతుందా అని అడిగారు అంటే నేను చూడండి దాని మీద పెట్టుబడి యాభై రూపాయలు మీరు పెట్టుబడి పెట్టి ఉపయోగపడుతుందో ఉపయోగపడదో చూడండి యాభై రూపాయలే కదా మీరు మాల్ నిన్న సాయంకాలమే కదా మాల్కి వెళ్ళారు అక్కడ ఎంత పెట్టుబడి పెట్టారో ఏమన్నా మీకు గుర్తుందా సో యాభై రూపాయలు పెట్టుబడి పెట్టండి ఒకవేళ అది ఉపయోగపడుతుందని తెలిస్తే కానీ నేను యాభై రూపాయలు పెట్టుబడి పెట్టను అని మీరు నిశ్చయించుకున్న పక్షంలో నేను మీకు ఒక కాంప్లిమెంటరీ కాపీ ఇస్తాను మీరు పక్కకి వెళ్ళి చదివి మీకు లాభం కలిగిందంటే నాకు యాభై రూపాయలు తీసుకొచ్చేవ్వండి లేకపోతే ఆ పుస్తకమే వాపస్ ఇచ్చేయండి లేకపోతే మీకు మళ్ళీ రావడం సమయానికి వృధా అవుతుందంటే నా పేరు చెప్పిన పుస్తకం మీరు అట్టి పెట్టుకోండి ఏదో ఒకటి చేయండి అని చెప్పి నేను చెప్పాను సో జనులు సమ్మోహంలో ఉంటారు ఎక్కడ పైస ఖర్చు పెట్టాలి ఎక్కడ పైస ఖర్చు పెట్టకూడదు అనే వివేకం కూడా ఉండదు సినిమాకి రెండు వందల పాటు చేస్తారు విలువైన పుస్తకం దగ్గర పిసుకుతారు రూపాయి కైటాలు పిసిగి ఐదు పది పదిహేను అలా పిసిగి ఇవ్వబుద్ధి కాదు మనస్సు సో సమ్మోహము అంటే ఎలా ఉంటుంది అసమ్మోహ అంటే ఎలా ఉంటుంది కమాన్ లెట్ అస్ గెట్ ఇట్ బుక్ అనేది చదవాలి మీరు అనుకుంటే యూ షుడ్ గెట్ ఇట్ అండ్ దెన్ రీడ్ చదవాలి పుస్తకం మననం చేయాలి బాగా యేదార్థ శాస్త్రానికి సంబంధించిన గ్రంథములను అధ్యయనం చేయాలి మననం చేయాలి అక్కడ డబ్బు ఖర్చు అక్కడ కుట్టి పడకూడదు పుస్తకాల గురించి ఏదో నేను జాగ్రత్తగా చెప్పాను ఏమనుకోకుండా ఏదో సేల్స్ ట్రాక్ పెట్టున్నానని అనుకోకండి ఉడిక విషయం చెప్పాను ఈ ఫలానా పుస్తకాలన్న అభిప్రాయం కాదు ఇన్ జనరల్ కాబట్టి జనులలో సమ్మోహం ఎక్కువగా అలాంటి సమ్మోహము ఉండరాదు పరిస్థితి ఉత్పన్నమవుతున్నప్పుడు మీకు ఎవరికైనా ఏదైనా ఇచ్చే సందర్భం వచ్చిందనుకోండి ఇచ్చే సందర్భం వచ్చినప్పుడు మీరు దాన్ని విడిచిపెట్టేసి సరిగ్గా ఆ దానం అప్పుడు చేయకపోతే ఆ తర్వాత మీరు దానం చేద్దామన్నా ఉపయోగం ఇప్పుడు మీ సంచిలో పండు ఉంది వాడు ఎవడో ముష్టికాడు వచ్చాయా ఆకలి అంట తక్కువ ఆ పండు వాడి చేతిలో పెట్టాలి మీరు ఆ పని చేసేస్తే అయిపోతుంది అంటే ఉత్పన్నమైనప్పుడు మీ రెస్పాన్స్ పర్ఫెక్ట్గా ఉందన్నమాట ఈ పండు వేడికి ఇవ్వడమో అవి ఇవ్వడమా మాన్నవా అనేప్పుడు రెడ్ లైట్ పోయి గ్రీన్ లైట్ వస్తుంది మీరు వేడి కారు వేడిపోయి కాబట్టి ఆ పరిస్థితులు ఎదురుపడి పారశీల్య ప్రతి సందర్భంలో కూడా వివేకపూర్వకమైనటువంటి ప్రవృత్తిని కలిగి ఉండటము అది ఒక గొప్ప ఆశీస్సు ఈశ్వరుని యొక్క ఆశీస్సు అటువంటిది అసమ్మోహము తర్వాత క్షమ అంటే సహనము అని ఈ పదము చాలా గొప్పది ఈ క్షమ అనేది రెండు సందర్భాల్లో అది అన్వయిస్తుంది ఒకటి మీకు సామర్థ్యం చెప్పినట్టున్నాను ఈ క్షమ గురించి అది చెప్పినట్టున్నాను అది కూడా అన్నవ శంకర్లే ఉన్నారు ఆకృష్టస్య తాడితస్యవా అవీకృత చిత్త అది క్షమ దీన్ని కొంచెం కాషస్గా అభ్యాసం చేయాల్సి ఉంటుంది అంటే మీరు మనస్సు పెట్టి అభ్యాసం చేస్తే కానీ రాదు అది ఎలాగంటే ఎవరు వాడు తిడతాడు ఆకృష్టస్య అంటే ఆక్రోశం అంటే తిట్టుట తిడతాడు లేకపోతే ఒకప్పుడు తిట్టడంతో సంతృప్తి పడక కొడతాడు కూడాను తాడి తస్య ఫిజికల్గా వచ్చి తోసేస్తాడు లేకపోతే లెంపకాయ ఒకటి కొడతాడు కొడితే మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది అది దీన్ని ఆలోచించాలి అంటే వాళ్ళు రెస్పాన్స్ ఎలా ఉండాలో చెప్తే అదే అది సత్యకాలం కాదండి ఇది ఇది చలికాలం ఇలాగ కుదరదు మీరు ఆ రకంగా మీరు పాఠం ఉంటే ఉపయోగం అండి మీ దీని గురించి మీరు మీ ఓన్ ఒపీనియన్ ఏం పెట్టుకోద్దు మీకు ఒక ప్రజలిస్ట్ ఒక ఫిక్సేషన్ ఏమద్దు ఓపెన్ మైండ్గా ఉండండి ఓపెన్ మైండ్ ఉన్నారు అలాగే ఉన్నారండి ఓపెన్ హైదరాబాద్ తిడితే ఏం చేయాలి కూడితే ఏం చేయాలి అంటే దీంట్లో ఉన్నది ఏమిటంటే అపరాధం అంతా ఎదుటివాడి ఎన్ని ఉంటుంది తిట్టడం సందర్భ శుద్ధిగా తిట్టడం కాదు రీజన్ ఉండి తిడితే తప్పే ఉంది వాడు వాడే కరెక్టు కానీ అలా కాదు రీజన్ ఏమీ లేకుండా తిడతాడు లేదా ఫిజికల్గా అసాల్ట్ చేస్తాడు అపరాధం అంతా ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ వాడు ఒక తిట్టు తిడితే మీకు పది తిట్లు తిట్టే సామర్థ్యం ఉంటుంది అది సెకండ్ పాయింట్ సామర్థ్యం క్షమ సామర్థ్యే క్షమ అనుకంపాయా రెండు రెండు అర్థాలు కాబట్టి ఇప్పుడు కొంతమంది ఒక తిట్టు వాడు పొరపాట్న ఒక తిట్టు తిట్టాడు అనుకోండి వీడు వీడి దగ్గర మొత్తం చిట్టా ఉప్పుతాడు ఉక్కితే పది తిట్లు తిట్టే హెగ్రవాడికి కళ్ళు తింటుంది అంత పదవుతున్నామో ఇన్ని తిట్లు తిట్టాడు రాడది అంతటి సామర్థ్యం నీకుంటుండే వాడు ఒక టిక్ తింటే రెండు టిక్లు మీరు తిట్టగలుగుతాం రెండేవి అరడెన్ టిక్లు తిట్టగలుగుతాం వన్ ఇస్ సో అంతటి సామర్థ్యం మీకుంటుంది అయినా మీరు చెప్తారు సో అపరాధం వెచివాడు ఏమి ఉండాలి సామర్థ్యం మీకు ఉండాలి అయినా మీరు చెప్తారు వాడు తోసేస్తాడు ఏ డేటా నన్ను ఎలా ఈ రోడ్ రేజ్ దుంపించుకోండి రోడ్డు మీద వెళ్ళేప్పుడు ఏదో ఆ బంపర్కి బంపర్ తగిలితే ఏదో చిన్న కలర్ పోయిందని వాడు వచ్చేసి తోసేస్తాడు తోసేస్తే వాడి అక్కడ చావమోదే శక్తి నీకుంటుంది అంతటి సామర్థ్యం నీకుంటుంది లేదా మీకు అంగ ఉంటుంది మీ చుట్టూ పది మంది మనుషులు ఉంటారు వాళ్ళు అక్కడ వాడిని ముత్తయగలుగుతారు అయినా కూడా మీరేం మాట్లాడే అంతేకాదు కీపింగ్ క్వయటే కాదు ముందు ప్రారంభం అలా చేయాలి లోపల కడుపులో ఉడికిపోతూ ఉంటుంది వాడిని పచ్చిట్లు తిట్టాలని నాలుగు మొత్తులు మొత్తాలని మీకు ఉడికిపోతూ అయినా కూడా మీరు సహించుకుని అలా ఆగిపోతారు అలా సహించుకుని ఉండిపోతారు తర్వాత నా అలా సహించుకుని ఉండిపోయి క్రమంగా ఏమవుతుందంటే ఆ లోపల ఉడిక్కిపోతుందన్నానే ఆ ఉడిక్కిపోవడం అది ఈసారి మళ్ళీ అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మీ మనస్సులు అంతలా ఉడికిపోదు సహనంతో ఉండిపోతారు దానిని క్షమాహణ అంటారు ఇది నేను క్రితం కదా సో జన్మాస్టర్ ఎగ్జాంపుల్ చెప్పానండి సో ఈ క్షమా గుణాన్ని కలిగి ఉండాలి సో ఇది చాలా గొప్ప విషయం కొంతసేపటికి ఏమవుతుందంటే ఎదుటివాడు తిట్టినా కూడా ఈ మనస్సుకి అసలు వికారం పుట్టదు వికారం పుట్టదు అంటే ఒక నవ్వు నదువు ఊరుకునే పరిస్థితి వస్తుంది ఒక ఆయన పది మంది విద్యార్థులకి పాఠం చెప్తున్నారు పాఠం చెప్తుంటే దూరం నుంచి గ్రామంలో పల్లెటూళ్ళలో ఒక ముసలామే వీడిని తిట్టుకుంటూ వస్తుంది అక్కడి నుంచే పల్లెటూరు వాళ్ళు కొంచెం అలా ఉంటారు పల తిట్టడం ప్రారంభించారంటే మనం ఎవరిని తిడుతున్నామో వాడు ఎదురుకుండా వింటున్నాడా లేదా అని కూడా చూసుకోకుండా తింటు ఉంటారు అలా తిట్టుకుంటూ ఏమాయా నువ్వు ఏమి సన్యాసివి ఏమి స్వామివి అంటూ తిట్టుకుంటూ వస్తుండే ఆవిడ ఈయన పేరు వాసుదేవస్వామి ఏ వాసుదేవస్వామి నీకు బుద్ధిందా నువ్వు అసలు పశువా అంటూ తిట్టుకుంటూ వస్తుంటాడు తిట్టుకుంటూ వస్తుంటే ఈ శిష్యుడు పాఠం వింటున్న శిష్యుడు ఈయన పాఠం తిప్పుతున్నాడు విన్నాడు విని స్వామిజీ మిమ్మల్ని తిరుగుతోందా పెద్దావిడని చెప్పి అంటే ఈయన అన్న నన్ను తిరుగుతోందని నీకెలా తెలుసు నన్ను తిరుగుతోంది నీకు ఎలా తెలుసు నోర్మయ్యి అన్నారు కాదండి చూడండి మీ వైపే చేతులు ఇలా పెట్టి తిరుగుతోంది అంటే నా వైపు పెడితే నేనే నా పృథ్వీ మొత్తంలో ఆవిడ చేతికి ఎదుర్కొన్నా నేనైనా ఉన్నాను ఇంకా ఎవరినా ఉండొచ్చు నా వెనకాల ఉండొచ్చు నా ముందు ఉండొచ్చు ఆమె నన్ను తిరుగుతోందని నీకెలా తెలుసు కూర్చో అని కూర్చోబెట్టేశారు ఆవిడ ఇంకొంచెం దగ్గరకు వచ్చి నీ తిట్టుకుంటావు అరే వాసుదేవ నీకు బుద్ధి ఉందా నిన్నే తిప్పుతున్నాను రాని దగ్గరకు వచ్చింది అంటే ఈ శిష్యుడు నీ పేరు పెట్టి తిప్పుతూ అన్నాడు వాసుదేవ అంటే ఈయనన్నారు వాసుదేవ అంటే నేను ఒక్కడా నా ప్రపంచంలో ఇంకెవరూ లేరా వాసుదేవేరు గలవాళ్ళు ఏ వాసుదేవుని తిట్టిందో కూర్చో ఆవిడ నన్ను తిరుగుతూడు నువల పొగలు కూర్చో అని ఆయన ఆవిడ ఇంకా దగ్గరకు వచ్చేసి విందే ఆవిడ అరే నిన్నేరా నేను అందే ఇంకా దగ్గరకు వచ్చి అంటే ఆయన అన్నారు నువ్వు నన్ను తిట్టలేదన్నారు బట్ నేను ఎవరిలో తిప్పుతున్నానురా నువ్వు వాసుదేవస్వామివి కావా నేను వచ్చి నీ ముఖం మీద చేపెట్టి నిన్ను తిరుగుతుంటే నేను నిన్న తిరుపతి ఇంకెవరిని తిప్పుతున్నానురా నేను అని అడిగింది అంటే నువ్వు అన్నమయ్య కోశాన్ని అన్నమయాన్ని తిప్పుతున్నావు అన్నమయ్య కోశాన్ని తిప్పు అంటే ఆవిడ అదే అది ఏమిటి రా అని అడిగింది అల్లవయ్య కోశాలు తిట్టేరు అంటావు ఏమిటి ఏమిటి అన్నమయ కోశం అంటే ఏమిటి ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నీకు బుద్ధి ఉందా లేదా అసలు అంటే నువ్వు అన్నమయ కోశం అంటే ఏమిటో చెప్తాను నువ్వు కూర్చుంటే చెప్తాను అంటే నిలబడితే చెప్పవా అంటే చెప్తాను నేను నీకు అర్థం అవడం కష్టం అవుతుంది అన్నమయ కోశం అంటే ఇక ఈ దేహమే మరి అవును దేహం నువ్వు నేను నేను దేహాన్ని తిరిగితే నిన్ను తిరిగితే నా అవును నేను దేహం కాదు నువ్వు కూడా దేహాన్ని కాదు నువ్వు దేహాన్నే తిప్పుతున్నావు నన్ను తిట్టడం వల్ల లేదు అంటే ఎలా దేహం వేరు నేను వేరు నా సరిగ్గా చెప్పు నాకు నువ్వు కూర్చుంటే చెప్తాను నేను నువ్వు అలా కజారు పడితే అలా సెటిల్ అయితే కాదు అంటే ఆవిడ కూర్చొని ఆ క్లాసు విని వెళ్ళింది కాబట్టి అటువంటి క్షమా గుణాన్ని మనం నేర్చుకోవాలి ఇప్పుడు పిల్లవాడు కొడుకు చెప్పిన మాట వెళ్ళలేదనుకోండి మనము గెంతులు వేస్తే వాడికి అజ్ఞానము అవివేకము చిన్న వయస్సు కారణంగా అనుభవం లేని కారణంగా మన పెద్ద వయస్సు నుండి మనము కూడా అలాగే గంతులు వేస్తే దాన్ని అది లక్షణం కాదు కదా కాబట్టి క్షమా మీరు క్షమాగుణాన్ని ప్రదర్శిస్తే దాంట్లో రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయి ఒకటి మీ మనస్సు వికారము లేకుండా ఉండిపోతుంది అవికృత చిత్త తద్వారా మీరు మనస్సుతోటి తాదాత్మ్యం నుండి విడిపోయి మనస్సు కంటే కూడా అతీతమైనటువంటి ఆ సాక్షి స్థాయిలో నిలిచి ఉండగలుగుతారు తద్వారా మీరు ఆత్మ సాక్షాత్కారానికి ఒక అడుగు దగ్గర పడతారు మీ వైపు ప్రయోజనం రెండవది ఆ తిట్టివాడికి ఒక అవకాశం లభిస్తుంది ఏమిటి మనం ఇన్ని తిట్టాము అయినా ఆయన రెస్పాన్స్ నవ్వేడు తప్ప నల్వేడు ఆశీర్వదించాడు తప్ప తిరగబడి తిట్టలేదు ఆయన రెస్పాన్స్ అలా ఎందుకుంది వెంటనే ఆలోచించలేదు ఎందుకంటే వెంటనే కోపావేశంలో ఉంటాడు కనుక వెంటనే వాడికి వివేకం కలగదు ఇంటికి పోతాడు స్నానవదీ చేసి భోజనం చేస్తున్నప్పుడు వాడికి అనిపిస్తుంది మనం తిట్టేస్తే తిట్టాం కానీ వాడికి రెస్పాన్స్ అయితే అలా ఉంది దీంట్లో ఏదో కొంత సమాచారం మనం గమనించదగ్గది అని వాడు వివేకం తెచ్చుకుని ఆలోచించుకుంటాడు ఆలోచించుకుని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎవరినైనా నేను మనం మిమ్మల్ని అంత తిట్టినా కూడా మీరు రెస్పాన్స్ నవ్వుతూనే ఉండిపోయారు మన మీకు నాకు ఈ మధ్య మీరు భేదాభిప్రాయం ఉన్నది దీన్ని మనం ఒక అండర్స్టాండ్ చేసుకుంటే కదా చెప్పండి ఏంటని మీ దగ్గరికి వచ్చినా మీరు ఆశ్చర్యపడకండి ఇంకా రెండోసారి మిమ్మల్ని తిట్టడం ఆ సత్యం గురించి ఆలోచించుకునేటువంటి అవకాశం మీరు వాడికి ఇచ్చినట్టు ఇది రెండో ప్రయోజనం కాబట్టి అలా కాకుండా వాడు ఒక తిక్కు తింటే మీరు రెండు తిట్లు తిట్టాడు అనుకోండి సాధారణంగా నువ్వు దుష్టుడవి అని ఆయన వాడు అంటాడు అంటే నువ్వు మీరు నువ్వు దుష్టుడువి మీ బాపు భీ దుష్టహయని తిట్టాడనుకోండి అంటే వాడేమంటాడు నువ్వు నీ బాపు బాప్కా బాపు ఉష్కా భీ బాపు ఎ సబ్ దుష్టహాయని వాడు తిడతాడు కాబట్టి వాడిని మరింత ప్రొవోక్ చేసినట్టు తప్ప దాంతో ప్రయోజనం ఏమీ ఉండదు కాబట్టి క్షమా కలిగి ఉండాలి ఆ క్షమాగుణము చాలా గొప్పది అప్పట్లో అయోధ్య రామ మందిరం మూవ్మెంట్ జరిగింది పదేళ్ల క్రితం ఎప్పుడో జరిగింది అప్పుడు మన లక్ష్మణ యతీంద్రులోని ఓ మహాత్ములు ఆయన వెళ్ళారు అయోధ్యకి వెళ్తే అప్పుడు అక్కడ ప్రభుత్వం వీళ్ళని మహాత్ములందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు రియాగ జైల్లో పెడితే ఈయన ఆ జైల్లో ఓ సెల్లో పెట్టారు ఈయన్ని ఆయన భోజనం చేయకుండా కూర్చుని రామనామాన్ని జపించుకుంటూ కూర్చున్నారు అందరూ సెల్ మేట్స్కి అందరూ జైల్ మేట్స్కి ఇచ్చినట్టుగా ఆహారం ఇచ్చారు ఆయనకి ఆయన తినలేదు అప్పుడు ఆ జైలు సూపరిసిడెంట్ వచ్చాడు ఆహారం తినండి నేను స్నానం చేస్తే కానీ ఆహారం తిన్నాను మరైతే స్నానం చేయండి అక్కడికి వెళ్ళారంటే నేను గంగానదిలో సమ ఇంకెక్కడ స్నానం చేయను ఎందుకంటే అలహాబాద్ ప్రయాగలో ఉన్నారు సరైతే ఆయనకి ఇచ్చి గంగానదికి తీసుకెళ్లారు అక్కడ స్నానం చేసి వచ్చి అప్పుడు ఆయన పలహారం చేసేవారు ఆఖరి వారం రోజులు అయిన తర్వాత ఆ సూపరింటెండెంట్ వచ్చాడు గవర్నమెంట్ యొక్క ఆదేశాలను అనుసరించి మీరు బెయిల్కి అప్లై చేస్తే మీకు బెయిల్ ఇచ్చేస్తాము ఆయన లోపల వాళ్ళందరినీ కూర్చోపెట్టి వాళ్ళకేదో బోధలో ఇచ్చేస్తూ వాళ్ళకేదో రామభజన చేయిస్తూ ఆ కన్విక్స్ చేత మీరు బెయిల్కి అప్లై చేసిన వెంటనే ఇచ్చేస్తాను నేను అప్లై చేయనని చెప్పాను నన్ను మీరు ఎందుకు మీకే తెలియాలి నన్ను తీసుకొచ్చి ఇక్కడ బంధించారు మీరు విడిచిపెడితే నా దారి అయిపోతా లేకపోతే ఇక్కడే ఉంటారు నాకేం పర్వాలేదు అంటే వాళ్ళు అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ ఆ పరిస్థితిని మార్చుకుని బెయిల్ అక్కర్లేకుండానే వాళ్ళే కేసు విత్డ్రా చేసి వదిలిపెట్టారు అప్పుడు వీళ్ళ దాన్ని కాబట్టి ఆ మీరు డిఫెన్సివ్ రెస్పాన్స్ ఉండనేకూడదు యూ షుడ్ నాట్ ట్రై టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ అఫెన్సివ్ రెస్పాన్స్ లేకపోవడం క్షమలో ఒక లెవెల్ ఆప్సెన్స్ ఆఫ్ అఫెన్సివ్ రెస్పాన్స్ ఓకే అఫెన్సివ్ రెస్పాన్స్ లేకుండాట ఒక స్థాయి నెక్స్ట్ స్థాయి ఏంటంటే డిఫెన్సివ్ రెస్పాన్స్ కూడా లేకుండా అంటే అది అవికృత చిత్త అంటే మిమ్మల్ని ఎదుటివాడు నిందించినప్పుడు ఆ నింద నీ మనస్సుకి తగిలి నో నోనో నాలో ఆ దోషము లేదు అని మీరు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు అంటే మీరు వికారం కలిగింది అప్పటికే ఆ వికారం కూడా కలగకపోతే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అవికృత్య కాబట్టి ఇతరులు తిట్టినా కొట్టినా మేడ్ అఫెన్స్ నాట్ డిఫెన్స్ రెండూ ఉండవు అటువంటి స్థితికి క్షమా అని పేరు సత్యం ఇంకా సత్యము సత్యస్వరూపుడు పరమేశ్వరుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విన్నారు కదా కాబట్టి సత్యస్వరూపుడైన పరమేశ్వరుణ్ణి చేరుకునే ఉపాయమే సత్య భాష సత్యమును పలుకుట అయితే చూడండి ఈ గుణములను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు క్షమా అలాగే అంతకుముందు అసమ్మోహ ఈ గుణములు ఎందుకనంటే మీరు సంసారము నుండి నివృత్తిని కోరుతున్నారా లేదా అంటే మేము సంసార బంధము నుండి విముక్తిని అంటే సంసారము నుండి నివృత్తిని కోరుతున్నాము అని అన్నప్పుడు మీ యాటిట్యూడ్ పూర్తిగా మారిపోతుంది అప్పుడు లౌకికమైనటువంటి దృష్టికోణం మీకు అనుభవించదు లౌకికులైతే క్షమ అనేది అసలు లౌకికులలో ఉండనే ఉండదు వెరాజ్ మనం కోరేది సంసార నివృత్తి మనం కోరేది ప్రతిక్రియ కాదు వాడు చేసిన దానికి తిరిగి ప్రతీకారం చేయాలి అని మనం కోరటం లేదు మనం సంసార నివృత్తులే కోరుతున్నాం అందుకోసమే మనకి క్షమా అవసరం ఉండేది అదేవిధంగా సత్యము కూడా మనకి సత్యం కావాలి ఎందుకని సత్య భాషణము ఆ ఈశ్వరుని చేరుకునే ఉపాయము సత్యం అటువంటి సత్యాన్ని మనం కోరుతున్నాము అయితే సత్యము అన్నదానికి ఇక్కడ శంకరులు చాలా elaborate definition ఇస్తున్నారు చూడండిది సత్యం యథాదృష్ట ఆత్మానుభవస్ పరబుద్ధిసంక్రాంతయ తథవ ఉచ్చార్యమాక్ సత్యముచ్యతే కాబట్టి సత్యము అంటే నీచేత పలకబడే మాట వచనము దానికి సత్యము అని పేరు ఎప్పుడు అంటే ఆ సత్య ఆ నీచే పలికే పలుకు మీరు చూసిన దానికి లేక మీరు విన్నదానికి అనురూపంగా ఉండాలి మీరు చూసింది ఆ చూసింది ఎంత చూశారో ఏమి చూశారో ఆ సత్యము దానికి అనురూపంగా ఉండాలి మీరు చెలవలు పొలములు కల్పించి చెప్పకూడదు ఎంత చూశారో అంతే చెప్పాలి ఒకప్పుడు మీరు కంటితో చూసి ఉండకపోవచ్చు చెవితో విని ఉండొచ్చు అప్పుడు కూడా మీరు ఎంత విన్నారో అంతే చెప్పాలి అంటే దానికి దానికి కథలు అల్లకూడదు మాములుగా కర్ణాకర్ణిగా వీడు విన్నదానికి రెట్టింటి చెప్తాడు ఇది ఆకట్లైనా మీరు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ సైకాలజీ గేమ్ ఐదుగురు పది ఐదుగురు ఆరుగురో ఉంటారు ఈ ఆటాడి వాడు ఆదుగురు ఉంటారు ఈ ఆరుగురు సర్క్యులర్గా కూర్చుంటారు కావండి ఒక కాగితం మీద ఒక సెంటెన్స్ రాసి ఈ నెంబర్ వన్ వాడు ఏం చేయాలంటే ఆ సెంటెన్స్ చిన్న సెంటెన్స్ ఆ సెంటెన్స్ చదివి పక్కవాడి చెవిలో చెప్పాలండి చదివిన సెంటెన్స్ పక్కవాడి చెవిలో చెప్పాలి వాడేమి చేయాలంటే వాడికి కాగితం చూడకూడదు మొదటి వాడే చూస్తాడు కాగితం వీడు కాగితం చూసి కాగితం ముడిచిపెట్టేసి వీడు చెవిలో చెప్తాడు వాడు విన్నది వాడి పక్క చెవిలో చెప్పాలి మూడో వాడు విన్నది నాలుగో వాడి చెవిలో చెప్తాడు నాలుగో వాడు విన్నది ఐదో వాడి చెవిలో చెప్తాడు ఐదో వాడు గుసగా చెప్పాలి వాడికి మాత్రమే నిలబడి ఇట్లా చెప్పాలి ఐదో వాడు తాను విన్నది మళ్ళీ ఆరోవాడి చెవిలో చెప్తాడు చెప్తే ఆరోవాడు దాన్ని కాగితం మీద రాసివ్వాలి అప్పుడు ఈ మొదటివాడి చేతిలో కాగితాన్ని ఆరోవాడు రాసిన కాగితాన్ని చూపిస్తారు అసలు కోలిక ఉండదు అర్థమైందండి దేము మీరు ఎప్పుడైనా ఆది చూడని తెలుస్తుంది ఇప్పుడు మొదటివాడు కాగితం మీద రాముడు రామాయణానికి సంబంధించింది ఉందనుకోండి ఆరోవాడు రాసిన కాగితం మీద ఉప ఎన్నికల గురించి ఉంటుంది అలా ఉంటుంది అంటే ఏంటి మీరు విని మీరు చెప్పే దాంట్లో అప్పుడే వచ్చేస్తుంది కొంత దాతైనా చేస్తారు లేకపోతే దానికి కొంత చెలవలు పలవలు అల్లే అయినా ఇది మానవుల లక్షణం ఇది ఆ రకంగా ఎందుకు చెప్తారంటే మనస్సులో ఒక రకమైన ప్రెషర్ ఉంటుంది గాసిప్ చేసేటువంటి ప్రెషర్ ఉంటుంది గాసిపింగ్ క్వాలిటీ ఉంటుంది అంటే ఎగరవాడి గురించి చెప్పేప్పుడు హరే నేను విన్నాను అలా ఎందుక్రా అక్కడ ఇప్పుడు మీరు మొదటి ఏం చెప్పాడంటే రెండో వాడితో అబ్బాయి అమ్మాయి ఒకళ్ళతో ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు చూశారట అని వీడు అది చిత్త దీనికి వచ్చేప్పటికి ఏమైనా వస్తుందో తెలిసినా అరే అబ్బాయి అమ్మాయి కలిసి ఇంట్లో నుంచి ఎలోట్మెంట్ అంటే ఇల్లు వదులు ఇల్లు పారిపోయారట అని వస్తుంది ఆరో వాళ్ళ దగ్గర ఎందుకని ఇలాగా ఈ గాసిప్ లక్షణం ఉంటారండి గాసిప్పింగ్ ఈ గాసిపింగ్ అనే లక్షణం ప్రతి మనిషిలోనూ ఉంటుంది ఇతర వాళ్ళ గురించి కొంచెం ఉన్నదానికి కొంచెం గ్లో అప్ చేసి సత్యాన్ని తప్పకుండా ఆ లక్షణం ఎందుకు వస్తుందంటే మనం ఇమోషనల్గా చాలా హర్ట్ అయి ఉంటాం లోపల ఈ హర్త్ని మనం అక్యూములేట్ చేసుకుంటాం చిన్నప్పటి నుంచి ఇమోషనల్ హర్త్ ఎక్యూములేట్ అయి ఉంటుంది దాంతో మనకి తెలియకుండానే ఎదుటివాడిని హర్త్ చేసేటువంటి ప్రవృత్తి మనలో ఉంటుంది అందుకోసం మనం ఏం చేస్తామంటే మనం విన్నది ఎదుటివాడికి చెప్పే సందర్భంలో ఆ చెప్పే పద్ధతిలో కొంత మసాలా జత చేసి చెప్తాం అది ఎదురువాడిని కొంచెం కుల్డౌన్ చేసేట్లాగనో వాడి మీద కొంత బురద తల్లి ఇట్లాగనో ఏదో కొంత జత చేసి చెప్తాం దీన్ని గాసిపింగ్ అంటారు ఈ గాసిప్ లక్షణం చేత ఈ సత్యవచనం దెబ్బతింటుంది కాబట్టి ఇలాంటి దోషాలు అసలు ఉండమే ఉండకూడదు మనం మాట్లాడేమో అంటే అది దాంట్లో అసత్యము ఒక శాతం కూడా ఉండకూడదు సత్యమే ఉండాలి అయితే దీంట్లో ఉన్న రహస్యం ఏమంటే మనం మౌనంగా ఉండాలి ఎక్కువ మాట్లాడకూడదు సత్యం వద అంటే అర్థము మీరు తెలుసున్న సత్యాన్ని అలా చెప్పుకుంటూ ఉండండి అని కాదు అసత్యం మా అనే అర్థం అంటే సత్యం పలకమన్నారు కాబట్టి నేను రోజంతా సత్యం చెప్తూ ఉంటానని అలా తీసుకోకూడదు అది పరిశీలించా వి అసత్యం మా అర్థం అంతేగాని సత్యం వద అంటే సత్యం వాక్యాలను అలా లిస్ట్ కింద రాసుకుని ఊళ్ళో వాళ్ళందరికీ కాదు కాబట్టి మౌనంగా ఉండాలి మనం నోరు విప్పి మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడడం ఆవశ్యకమైనప్పుడు మాత్రమే నోరు విప్పి ఆ సత్యాన్ని పలకాలి అది ఎలా ఉండాలి యథాదృష్టం కానీ యథాశతం కానీ ఉండాలి మనకి ఎంత అనుభవానికి వచ్చిందో ఆత్మానుభవస్థే అంటున్నారు తనకు కలిగిన అనుభవం అదే అనుభవము ఎదుటివాడికి ఎదుటివాడి బుద్ధిలో ప్రవేశపెట్టే విధంగా చెప్పాలి అరబుద్ధి సంక్రాంతయే దీనికి దృష్టాంతంగా ఈ మహాభారత గాథ చెప్తూ ఉంటారు మహాభారతంలో ధర్మరాజు ద్రోణాచార్యుని వధ సందర్భంగా ద్రోణాచార్యుని సంహరించే సందర్భంగా ధర్మరాజు అశ్వత్థామా హతహ కుంజరహ అని అంటాడు అశ్వత్థామా అని పక్కన కుంజరహ అట పెడతాడు అంటే అశ్వత్థామ మీకందరికీ తెలుసు ఈ కథ అశ్వత్థామ హతుడైనాడు పక్కన కుంజరహ అని మాట పెడతాడు కుంజరహ అంటే ఏనుగు అంటే ఇప్పుడు ధర్మరాజు గారు ఏమనుకున్నారంటే నేను సత్యమే పలికాను అని అనుకున్నారు ఆయన ఏనుగనే మాట పెట్టాను కాబట్టి నేను సత్యమే పలికాను ఎందుకంటే అశ్వత్థామ అనే పేరు గల ఒక ఏనుగుని భీ భీముడు సంహరించాడు కాబట్టి అది యథార్థమే నేను సత్యమే చెప్పాను అని ఆయన అనుకున్నారు కానీ ఆయన చెప్పిన వచనము ద్రోణుడి బుద్ధిలోకి ఏ విధంగా ప్రవేశించింది అది అశ్వత్థామ అనే ఏనుగు సంహరింపబడింది అనే విధంగా ద్రోణుడికి జ్ఞానం కలిగిందా కలగలేదు ద్రోణుడికి ఆ విధంగా జ్ఞానం కలిగి ఇట్లా చెప్పాడు ఆయన అలా చెప్పాలంటే ఆయన ఏమని చెప్పాలి ఎవరిని ద్రోణాచార్య మీరు కొంచెం జాగ్రత్తగా మీరు కంగారు పడకండి మీరు డోంట్ కన్క్లూషన్ ఒక ఏనుగు ఒకటి ఉంది ఆ ఏనుగుని భీముడు సంహరించాడు ఇది కోయిన్సిడెన్స్ ప్రకారంగా ఆ ఏనుగు పేరు కూడా అశ్వత్థామే మీ అబ్బాయి అశ్వత్థామ కాదు అని చెప్పాలి ఇక్కడ అలా చెప్పాడా అలా చెప్పలేదు పరబుద్ధి సంక్రాంతయే అలా చెప్పలేదు పైగా ద్రోణాచార్యుడికి అశ్వత్థామాని ఏనుగు సంహరించబడింది అనే విషయం తెలియకాకుండా మరో విషయం ఆయన బుద్ధికి వచ్చిట్లే చెప్పాడు కాబట్టి ఇప్పుడు ధర్మరాజు గారు చెప్పింది సత్యమా అసత్యమా అంటే అసత్యమే ఉంటుంది సత్యంగా ఈ డెఫినేషన్ ప్రకారంగా అయితే మరి ధర్మరాజు ధర్మరాజు కాకుండా పోవడం ఆయన కూడా మానవుడే ఒకనొక పరిస్థితిలో ఆయన అలా చెప్పాల్సి వచ్చింది ఒక ప్రాణాంతకమైన పరిస్థితిలో ఒక ఆపద్ధర్మంగా ఆయన చెప్పారు ఆ పరిస్థితి వేరు కానీ మొత్తానికి అది సత్యమైతే మాత్రం కాదు అసత్యం చెప్పారు ఎందుకనే మహాభారతంలో కొన్ని అసత్యాలు కొన్ని అధర్మయుద్ధాలు ఇంతేకానికి మహాభారతమే కాదు రామాయణానికి మహాభారతానికి పెద్ద తేడా ఉంది రామాయణంలో రాజద్వేషములు కూడా ధర్మం యొక్క పరిధులకు కట్టుబడి ఉంటాయి నెహ్రూ గారి కాలంలో పాలిటిక్స్ లాగా అప్పుడు కూడా ఆపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ ఉన్నా కొంత న్యాయానికి ధర్మానికి కొంత పార్లమెంటేరియన్ సంప్రదాయాలకి కట్టుబడి ఆపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ ఫంక్షన్ చేసేది